శంకరులు భాష్యం త్రా తస్మిన్ విశ్వరూపే ఆ విశ్వరూపమునందు ఏకస్మిన్ స్థితం ఏకస్థం ఒక్క దాని అందు ఉందండి మొత్తం జగత్తు ఆ ఒక్క రూపమునందు మొత్తం జగత్తంతా గలదు జగత్ కృత్స్నం సకలమైన జగత్తు ప్ర విభక్తం అలా జగత్తులో మీకు ఎన్ని విభాగములు విభక్తం అంటే విభాగములు గలవి విభాగములు మళ్ళీ ప్రా అంటే ఒక్కొక్క విభాగంలో మళ్ళీ ఇన్న ఫర్దర్ డివిజన్స్ ఉంటాయి అవి ఈ రకంగా అనేకానేకములైన కూడి ఉన్నటువంటి ఆ జగత్తంతా అక్కడ మీకు ఎకరు ఒక్కే చోట విభాగములు అంటే అలాగా దేవ పితృ మనుష్యాది భేదై అంటే రాబోయే అర్జునుడు చెప్పబోయే వర్ణనని మనస్సులో పెట్టుకుని శంకర్లు ఒక సూచన చెప్తున్నారు ఆ రూపంలో దేవతలు కనపడతారు ప్రాణికోటు తీసుకోండి దేవతలు కనపడతారు పితృదేవతలు కనపడతారు అంటే యాన్సెస్టర్స్ ఈ దేహ లోకాల్ని విడిచిపెట్టి ఒక పితృలోకము అనే ఒక పుణ్యలోకంలో ఉంటారు వాడు కనపడతారు మనుష్యులు కనపడతారు ఆది అంటే పశు పక్షి క్రిమి కీటక ఇవన్నీ కూడా ఇన్ని ప్రాణులు కూడా అదే రూపంలో కనపడతాయి ఒక ట్రాపికల్ ఫారెస్ట్ దృష్టాంతా మీకు చెప్పేది చూడండి ఆ రకంగా కనపడతాయి అపశ్యత్తు దృష్టవాన్ అంటే చూచినాడు దేవదేవస్యా శరీరే దేవతలకు కూడా దేవుడైన శ్రీహరి యొక్క ఆ శిరాట్ శరీరమునందు ఇన్ని రూపములను చూసినాడు ఎవరు పాండవ అర్జున అర్జునుడు చూసినాడు ఎప్పుడు తదా అప్పుడు అని చూసినాడు శ్లోకం తత్రైకస్థం జగత్కృత్స్ ప్ర విభత్తమనేక అపశ్యేదేవ శరీర పాండవస్తా త విస్మయా విష్టో హ్రష్ట రో మా ధనంజయ ప్రణమ్య భాష అప్పుడు అంటే చూచిన తర్వాత సహా ధనంజయ అర్జునుడు ఆయనకి ధనంజయుడు అని పేరు ధనంజయుడు అని పేరు ఎందుకు వచ్చిందంటే యుధిష్టర మహారాజు ధర్మరాజు గారు రాజ్యసూయం చేసినప్పుడు వీరులు శత్రువీరులందరినీ జయించి ధనాన్ని పట్టుకొచ్చాడు కప్పము కట్టించుకుని ఆ ధనాన్నంతా కూడా ఏనుగుల మీద గుర్రాల మీద వేసి పట్టుకొచ్చాడే పట్టుకొచ్చి ధర్మరాజు గారికి సమర్పించాడు మీరు రాజసూయను ఈ ధనంతో చేసుకోండి అప్పుడు ధర్మరాజు గారు అన్నారు ధనమును జయించి పట్టుకొచ్చేవాను ఆ రకంగా ఆయనకి ధనం చేయుడు అనే పేరు స్థిరమైపోయి ఓకే సో అర్జునుడు ఆయనకి ఆశ్చర్యం కలిగింది విస్మయ ఆవిష్ట ఆవేశము అంటే ఆశ్చర్య ఆవేశము కలిగారు అంటే దేహంలో ఉండే కణ కణమునందు రోమ రోమమునందు ఆశ్చర్యము నిండిపోయింది అనర్థం ఆవేశము అంటే ఆవేశం అంటే మొత్తం అంతా నిండిపోతే దాన్ని ఆవేశించుతా అంటారు మామూలుగా ఏదో కళ్ళు ఆవేశంతో ఆశ్చర్యావేశంతో కళ్ళు ఇలా విప్పారడం మాత్రమే కాదు కళ్ళలో ఆవేశం నూటి కింద ఆవేశం చెవులు విక్కించే ఆవేశం మొత్తం శరీరం అంతా కూడా ఆశ్చర్యం యొక్క ఆవేశంతో నిండినది విస్మయా తర్వాత హృష్ట రోగా ఎప్పుడైనా ఒక ఇంటెన్స్ ఎమోషన్ అంటే తీవ్రమైన భావావేగము కలిగినప్పుడు శరీరం మీద ఉండే రోమములు నిలబడతాయి మామూలుగా వాలి ఉంటాయి రోమములు ఇలా వాలి ఉంటాయి భావావేశోత్సవం నిలబడతాయి గగురు పాటు అని అంటారు దాన్ని గగురుపాటు చదువుతారు ఇంటెన్స్ ఇమోషన్ వచ్చినప్పుడు నెర్మో కరెంట్స్ బాగా పాస్ అయ్యి ఆ రోమములన్నిటికీ ఛార్జ్ వస్తుంది ఎలక్ట్రికల్ ఛార్జ్ వస్తుంది సేమ్ కైండ్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఛార్జ్ పాజిటివ్ ఛార్జ్ నెగిటివ్ ఛార్జ్ వాట్ ఎవర్ సేమ్ సిమిలర్ ఛార్జెస్ రిపెల్ దాంతో అవి ఒకదాని ఒకటి అవుతాయి దాంతో లేచి నిలబడతాయి స్మాల్ ఫిజిక్స్ ఇన్ బయో ఫిజిక్స్ అంటే మామూలుగా ఒకదానికొకటి ఇలా వాలి ఉంటాయి ఎప్పుడైతే రిపల్షన్ వచ్చిందో ఒకదాని ఒకటి రిపల్ చేసుకుంటే నిలబడతాయి రిపెల్ నిలబడినప్పుడు డిస్టెన్స్ ఎక్కువ అవుతుంది ఆ విధంగా రిపల్సివ్ ఫోర్సెస్ రిప రిపల్సివ్ ఫోర్సెస్ వల్ల అలా నిలబడతాయి మంచిది సో మామూలుగా తెలుగులో సరళంగా మనకి తెలిసింది ఏమిటంటే గగురు అప్పుడు అతను ఏం చేసాడంటే శిరస దేవం ప్రణమ్య తల వంచి తలతో అంటే తల వంచి ఆ దేవదేవునికి నమస్కారం చేశాడు నమస్కారం చేసేప్పుడు తల ఉంచాలి ఇలా చేయకూడదు వంచాలి ఇలా చేయాలి ఏమండ తర్వాత చేతులు రెండు కట్టుకుని నమస్కారం చేయాలి ఇలా చేతులు రెండు కడితే దానిని సంస్కృతంలో అంజలి అంటారు అంజలి తెలుగులో దోసిలి అంటారు దోసిలి యొద్ది తెలుగులో సంస్కృతంలో కృత అంజలి అంజలిం కృత్వా అని కూడా అనొచ్చు కాబట్టి ఆ విధంగా దోశలి యొగ్ది దోసులు అంటే అనేక రకాలుగా చేస్తారు ఎవరి అలవాటు బట్టి ఇలా అనొచ్చు ఇలా నమస్కారం చేయచ్చు కానీ ఏదో వేస్తారు ఉన్నట్టుగా ఉండే అందుకోసం మీకు అలా అన్న ఇష్టం లేకపోతే అలా అనొచ్చు అలా నమస్కారం చేయొచ్చు ఇది కూడా దోస్తుల కిందే లెక్క ఇంక ఇప్పుడు మీరేదో వేస్తాడన్నట్టుగా లేదు కా లేదా ఇలా అనొచ్చు కూడా అది కూడా దోస్తులు ఎవరు అలవాటు వాళ్ళు ఇలా కొంతమంది ఇలా కొంతమంది చేస్తారు ఇలా కూడా చేయచ్చు కానీ ఇలా చేస్తే ఏదో ఆయన చేతిలో ఏదో వేయాలనుకుంటున్నాడు కాబోలు ఏ పండుగ వేయాలని ఎదరో వాళ్ళు భ్రమపడే అవకాశం బట్ స్టిల్ అలా కూడా చేయవచ్చు జోషిలు ఎద్ది తల వంచి ఆ దేవదేవునకు అర్జునుడు నమస్కరించను సో ఇక్కడ చిత్రం ఏంటంటే అర్జునుడికి విస్మయం కలిగినా కూడా గగుర్పాటు కలిగి విస్మయం యొక్క ఆవేశము కలిగినా కూడా నమస్కరించాలి అనే వివేకాన్ని కోల్పోలేదు నమస్కరించడం లేదా ఇంకో పొరపాటు చేయొచ్చు ఏమిటి భయపడి భయపడబోతున్నాడు భయం కలుగుతుంది భయపడి అక్కడి నుంచి పారిపోలేదు భయం వేస్తే ఏం చేస్తారు పారిపోతారు కొంతమంది అక్కడ ఏదో అద్భుతం ఉందిట నేను చూడ్డానికి వెళ్ళి అది చూడగానే జడుచుకుని వెంటనే పరుగులు అంకించుకుని అక్కడి నుంచి పారిపోతాను అలా చేయలేదు అర్జునుడు అతన్ని మెచ్చుకోవాలి విస్మయం వచ్చిన నమస్కరించడం మర్చిపోలేదు ఆ నమస్కరించడం కూడా చాలా కరెక్ట్ పద్ధతిలో నమస్కరించాడు దీనిని బట్టి కూడా అతడు అతిధీరుడు విస్మయాన్ని అయితే పొందాడు భయాన్ని కూడా పొందబోతున్నాడు అయినప్పటికీ అతడు అతిధీరుడు అనే లక్షణము మనకి ఆ సందర్భంలో స్పష్టమవుతున్నది తర్వాత విస్మయావిష్ట అంటే అవి ఆశ్చర్యం నిండినప్పుడు నవ్వాలో తెలియదు ఏడవాలో తెలియదు అలాగా దిగుసిపోయి ఉంటుంది మనిషి అది భయహేతువో దుఃఖహేతువో అయితే ఏడవాళ్ళు ఆనంద హేతు సుఖహేతువు అయినట్లయితే నవ్వాలి అది నవ్వడు ఏడవడు నీకు లాటరీ వచ్చిందిరా నేను చెప్పాను ఇంక లక్షల లాటరీ వచ్చిందిరా చెప్పాడు అనుకోండి అలా దీసు నవ్వాల్సిన టైప్ అది కపిల్ దేవు సెంచరీకి వచ్చాడు రా అలా దీసుకోడు కపిల్ దేవుడు డక్ అయ్యాడు రా జీరో అయ్యాడు మళ్ళీ తీసుకుపోతాడు ఏడవడు ఏడవలసిన సందర్భంలో ఏడవడు నవ్వాల్సిన సందర్భంలో నవ్వాడు అలా దీసుకుపోతాడు విస్మయావిష్ట అర్జునుడు అంతటి విస్మయాన్ని పొంది కూడా అలా తీసుకుపోకుండా తల వంచి నమస్కరించినాడు దాన్ని బట్టి అతడు అతిధీరుడు అని మనకి స్పష్టమైపోతుంది భాష్యకారులు చెప్తారు చూడండి తప ఆ తరువాత తందృష్టవా ఆ విశ్వరూపుణ్ణి చూసి సహా అంటే విస్మయ విస్మయావిష్ట విస్మయము అంటే ఆశ్చర్యము చేత ఆవేశించబడిన వాడై హృష్టాని రోమాణి సయం హృష్టమా ఆత్మా ఆత్మానో ఆత్మాన అన్నట్టుగా రోమ హృష్ట రోమ హృష్ట రోమాణౌ హృష్ట రోమాణ అనేటువంటి అకాలాంత శబ్దం సో హృష్టాని అంటే గగుర్పాటు చెందిన రోమాని రోమములు ఎవరినికో అతడు హృష్ట రోమ అనబడు అలా ఉన్నాడు అర్జునుడు చెబవత్ ధనంజయ సో ఆ విధముగా ఆయను ప్రణమ్య ప్రకర్షేణ నమనం కృత్వా అది ప్రణమ్య అంట ప్రా అన్నది ఉపసర్గ ఇప్పుడైతే ప్రా ఉపసర్గ పెట్టారో ఎప్ప వస్తుంది తత్వాదులు నమ్య అవుతుంది అయితే నాకే నాకు వస్తుంది ఆ ప్రా ఉండడం చేత సో ప్రణమ్య అంటే గట్టిగా నమస్కారం పెట్టి అని అర్థం ప్రా అంటే గట్టిగా గట్టిగా నమస్కారం పెట్టి అంటే చాలా ప్రేమతో శ్రద్ధతో నమస్కరించి అనే అభిప్రాయం నమస్కరించుతాను కానీ ప్రఫ్వీభూత తలను ఉంచుట ఇప్పుడు జపనీస్ ఎలా నమస్కారం చేస్తారు అలా తల ఉంచుతారు ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి నడువు కూడా ఉంచుతారు దాన్ని ప్రఫ్వీభవనము ప్రఫ్వి అంటే వంగుట అలా చేశాడు నమస్కారం చేశాడు శిరస శిరస్సుతో వంగి నమస్కరించినాడు దేవం విశ్వరూపధరం ఎవరిని నమస్కరించినాడు విశ్వరూపమును ధరించి ఉన్న ఆ శ్రీహరిదేవుని నమస్కరించినాడు కృతాంజలి నమస్కారాథం సంపుటీకృతస్త నమస్కారము చేయుట కొరకై రెండు చేతులను సంపుటము చేయుట సంపుటము అంటే దొన్నే దొన్నే అంటారు కదా దొన్నే వలె చేయుట ఇది దొన్నే ఇలా ఉంటే దొన్నే కాదు ఇది దొన్నే ఆ దొన్నే వలె చేయుట సో అలా చేసి అది నమస్కారం చేసే పద్ధతి పదివేళ్లు రావాలి దాని లెక్క ఏంటంటే పదివేళ్లు రావాలి పేద మంత్రాల్లో అలా చెప్పారు సో ఎలాగంటే రుద్రాధ్యాయంలో వస్తుంది చిట్టు చిగున్న అస్మిన్మా అచ్చినవే అంతరిక్షేభవాది నీలగ్రీవ నీలగ్రీవ ఎక్క పదమూడవ ఎక్క పదమూడవ ఎక్క అంటే మొదటి రాదు ఆ రకంగా సో ఆకట్న వస్తుంది నమోస్తు కాదు వరుషమిష వస్తే దశ ప్రాచీర్ దశదక్షిణ దశ ప్రాచీ పది తూర్పు దిక్కు నమస్కారాలని కాదు ఒకటే నమస్కారం కానీ దశ దశ ప్రాచీ పదిసార్లు నమస్కారం అని కాదు ఒకసారే కానీ దశ పది ఏడు పది పది అంగుళలు కలిసిన నమస్కారం దశ ప్రాచీర్ దశ ప్రతీచే దశోదీ చే దశోర్మస్తే నో మృడయంతో అలాగుంటుంది నమస్కారం అది దశ అంటే కాబట్టి వేదమంత్రాల్లో కూడా నమస్కారాన్ని పదిగా చెప్పారు ఎందుకంటే పది అంగుళ్ళు గురేళ్ళు ఒక చోటకి చేరుట ఆ విధంగా ఆయన చేర్చి నమస్కరించినాడు ఇది ఏకహస్తాభివాదము అంటారు ఇలా అంటారు కదా ఏకహస్తాభివాదము సాధారణంగా ఇది మామూలుగా బ్రిటిష్ స్టైల్ ఆఫ్ అభివాదము ఇలా ఇది ఇస్లామిక్ స్టైల్ ఆఫ్ అభివాదమే ఒక్కొక్క కల్చర్లో ఒక్కొక్క స్టైల్ ఉంటుంది ఇది ఇండియన్ స్టైల్ ఆఫ్ అభివాదం నమస్తే అలా నమస్కరించిన వాడై అభాషవాన్ ఇప్పుడు అర్జునుడు మాట్లాడుతున్నాడు అసలు ఇంత వర్ణన మీకు మొత్తం భగవద్గీతలో ఎక్కడా రాలేదు ఇక్కడే వచ్చాను ఎందుకంటే మొత్తం అంతా డైరెక్ట్ స్పీచే ఇక్కడ వర్ణన శ్లోకాలు ఇవ్వకుండా వచ్చాయి మంచి శ్లోకం అనేస్తుందాం త విస్మయా విష్ణు హృష్టరో మా ధనంజయ ప్రణమ్య శిరస దేవంజలి భాషత శ్లోకాలు కొంచెం పొడుగ్గా ఉంటాయి వృత్తం మారిందనమాట ఏం పర్వాలేదు పశ్యామివేదే సర్వాంస్త భూత విశేష సంఘాము బ్రహ్మానమీషం కమలా ఋషీ సర్వాను దియా మొత్తం తా కలిపి చెప్పాలి ఒక్కొక్క పాదం అంటే మీరు చెప్పకపోయింది పశ్యామి దేవా ూత విశేషసా బ్రహ్మానమీషం కమలాసనస్థం ఋషీ సర్వానుగాంశ దివ్యావతారి కథం యత్ వయాదర్శితం విశ్వం తదహం పశ్యామి స్వానుభవం ఆవిష్కన్ అర్జున ఉవాచ ఆ శ్లోకానికి ముందు అర్జున ఉవాచ అని కూడా ఉంటుంది అర్జునుడు పలికాడు ఆయన ఏం చెప్తున్నాడంటే స్వ అనుభవం ఆవిష్కృవన్ ఈ విశ్వరూపాన్ని దర్శించినప్పుడు తనకు కలిగిన అనుభవం ఏదైతే కలదో దానిని ప్రకటిస్తున్నాడు ఆయన పలుకుతున్నాడు అంటే ఎలాగా భయా విశ్వరూపం దర్శితం నీవైతే ఏ విశ్వరూపాన్ని అయితే చూపించావో హే శ్రీకృష్ణ తదు అహం కథం పశ్యామి నీవైపు నువ్వు నువ్వైతే చూపించవయా నేను దాన్ని ఏ విధంగా చూస్తున్నాను అది తన అనుభవం అవుతుంది ఆయన చూపించాడలో ఆయన పద్ధతిలో ఆయన చూపించాడు ఆయన ఏం చూపించాడు అనేది అలాంటి పెట్టండి వీడు ఏం చూశాడన్నది ముఖ్యం కదా కాబట్టి తన యొక్క అనుభవాన్ని ప్రకటిస్తున్నాడు అంటే నీవు చూపించిన దాన్ని నేను ఏ విధంగా చూస్తున్నాను అనేది అక్కడ అర్జునుడు ప్రకటిస్తున్నాడు ఆ ప్రకటిస్తూ ఇలా అంటున్నాడు పశ్యా అంటున్నాడు చూస్తున్నాను ఇంకా చూస్తూనే ఉన్నాడు అప్పుడే అయిపోలేదు విశ్వరూప ఇంకా చూస్తూనే ఉన్నాడు పశ్యాను దేవా దేవతలను చూస్తున్నాను ఎక్కడ తవ దేహే నీ రూపమునందు నీ విరాట్ దేహమునందు నాకు దేవతలు కనబడుతున్నారు హే దేవా అని కూడా సంబోధించాడు గొప్పగా ప్రకాశించే హే విశ్వరూప నీ విరాట్ దేహమునందు నేను దేవతలను చూస్తున్నాను దేవతలు ఎంతమంది సర్వా అందరు దేవతలను అగ్ని వరుణ లేక చాలామంది దేవతలు ఉంటారు కదండి ఆ దేవతలందరినీ నీ ఈ బ్రహ్మాండ రూపముందు లేక విశ్వరూపముందు చూస్తున్నాను ఇంకా ఇవాళ నీ కథ అదే విధంగా అంటే భూత విశేష సంఘ భూత ప్రాణి విశేషములు అంటే వేరువేరు ప్రాణులు ఇప్పుడు చెట్లు ఉన్నాయనుకోండి ఒకద్ద అడవి చూశారనుకోండి ఒక రకం ప్రాణుల యొక్క సముదాయము సంఘమును మీరు చూశారు ఈ లోపల అడవిలో దుప్పిలు అంటే లేళ్లు జింకలు ఓ వంద జింకలు వెళ్ళిపోతున్నాయనుకోండి ఇంకొక రకం జీవకోటిని చూశారు ఈ లోపల తుమ్మిదలు కొన్ని వేల తొమ్మిదలు వెళ్ళిపోతున్నాయి అడవుల్లో అలాగే ఉంటాయి దాని సఫారీ అంటారు ఏవేవో జంతువులు జంతువులు ఎప్పుడూ కూడా గ్రూప్స్ కింద వెళుతూ ఉంటాయి ఇప్పుడు కోతులు వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు ఒకటి వచ్చి సందర్భాలు తక్కువ ఉంటాయి గుంపులు గుంపులుగా వచ్చి ఏదో ఒకటి హడావిడి చేసి వెళుతు ఉంటాయి అలాగా అనేక ప్రాణుల యొక్క సముదాయములను నేను వేరువేరు ప్రాణుల యొక్క సమూహములను గుంపులను చూస్తున్నాను అంతేకాదు ఈరోప్లో బ్రహ్మదేవుణ్ణి చూస్తున్నాను ఈ సకల జగత్తును సృష్టించి సృష్టించి పాలించే హిరణ్య ఆయన పాలకుడు చూస్తున్నాను ఆయన ఎక్కడ కూర్చున్నాడో తెలుసిన కమలాసనస్థం పద్మాసనంలో కూర్చున్నాడు ఈ పద్మాసనము అనేదానికి అనేక అర్థాలు ఉంటాయి శంకర్లు చెప్పిన అర్థం మీకు నేను చెప్తాను మామూలు మీకు అర్థం ఏంటంటే క్యాలెండర్ల మీద వేస్తారు చూడండి పద్మాసనంలో అందరూ పద్మాసనంలోనే కూర్చుంటారు క్యాలెండర్లు మీరు కూర్చారా క్యాలెండర్లో ఎలా ఉంటుంది ఓ పద్మ ఉంటుంది ఆ పద్మంలో నిలబడి ఉంటారు అయితే కూర్చుండి ఫిజికల్ పద్మంలో కూర్చుని ఉంటాం సో అది దాన్ని అలాగే రిప్రజెంట్ చేయాలి ఇంకో విధంగా ఎలా రిప్రజెంట్ చేస్తారు బొమ్మ వేయాలి అంటే అలాగే వెయ్యాలి యూ కెనాట్ డూ ఎనీథింగ్ అదర్ దాన్ దాట్ కానీ మనం చూసేప్పుడు ఫిజికల్గా తీసుకోకూడదు ఇది నాట్ ఫిజికల్ దానికి ఏదో ఒక అంతరాధం ఉంటుంది అని మనం అనుకుని ఆ అర్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి శంకరులు చాలా చిత్రంగా చెప్తారు అర్థాన్ని చూద్దాము సో పద్మాసనమునందు కూర్చుని ఉన్న సర్వ జగత్ పరిపాలకుడైన ఈశం బ్రహ్మదేవుణ్ణి చూశిస్తున్నాను అనేక మంది ఋషులను చూస్తున్నాను నీ రూపంలో అందరూ ఉంటారు ఇంకా వీళ్ళు ఉంటారు వాళ్ళు ఉంటారు వీళ్ళు ఇతను ఏది గుర్తుపట్టాడో అది చెప్తున్నాడు ఉన్నప్పుడు ఇతని కంటికి టగటగటకా కనపడ్డ వాళ్ళందరినీ ఇసే ఇప్పుడు మేళాకి వెళ్ళినట్టు మేళాకి వెళ్ళారనుకోండి మేళా అంటే తెలుసు ఈ మధ్యన మేళాలు ఏమీ లేవు ఏవో ఉంటాయి బహుశా తీర్థము అంటారు కొన్ని చోట్ల ఆ తీర్థానికి వెళ్తే ఈ ప్రభలు వచ్చాయి వీళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చారు అన్ని రకాలు పశువులు వస్తాయి అంటే ఎడ్ల బండ్లు వస్తాయి అన్నీ వస్తాయి అన్ని రకములను ఒక చోట చూడవచ్చు అలాగా నేను ఈ ఋషులను చూస్తున్నాను తర్వాత నాగులు ఉగ నాగులు అంటే సర్పములు వాటిని చూస్తున్నాను దివ్య సర్పములు అంటే భూలోకంలో ఉండే సర్పములు కావు ఉత్తమ లోకాల్లో సర్పాలను కూడా నేను చూస్తున్నాను అని భాష్యకారులు అంటారు విశ్వరూపమును చూచుతా అంటే సర్వము చూడొచ్చు దాని వాళ్ళు కానీ వీడు చూసి ఇది వీడి సంస్కారాన్ని బట్టే ఆధారపడి ఉంది వీడు ఎంత చూస్తాడు అన్నది మ్యూజియంకి సైన్స్ మ్యూజియంకి మీరు వెళ్ళాడు అనుకోండి పదో తరగతి పిల్లవాడు సైన్స్ మ్యూజియంకి వెళ్ళాడనుకోండి బిఎస్సీ వాడు ఎంఎస్సీ వాడు పిహెచ్డీ వాడు వెళ్ళాడు అనుకోండి అందరూ అదే మ్యూజియం చూస్తారు కానీ పది తరగతి కొన్నవాడు చూసిన దానికి ఎన్నో కొన్ని వందల లేకపోతే పది రెట్లైనా ఎక్కువ పిహెచ్డి వాడు చూడగలుగుతాడు సో ఆ తేడా ఉంది కాబట్టి అర్జునుడు చూసింది ఎంత అది అర్జునుని యొక్క సంస్కారాన్ని మనకి తెలుపుడు చేస్తుంది ఆ విధంగా అర్జునుని యొక్క అనుభవం మన ముందు ఇప్పుడు కనబడుతున్నది తర్వాత పశ్యామి అంటాడు దుసారా చూస్తున్నాను దాని అభిప్రాయం అహో భాగ్యం నేను ఎంతటి భాగ్యము గలవాడో ఈ అద్భుతమైన విశ్వరూపాన్ని నేను చూసేస్తున్నాను అని ఈ పశ్యామి అనే ధోరణితోటే నీకు అన్నమాచార్య కీర్తన అదివో అల్ అదివో అంటే అగో కనపడుతోంది నాకు ఎంత బాగుందో ఎంత ఆనందమో ఎంత భాగ్యమో అని చూస్తాడు అది కీర్తన అటువంటి అభిప్రాయం పశ్యామి అంటే పశ్యామి అహో మమ భాగ్య ప్రకర్ష మంచి భాష్యకాలు పశ్యాము ఉపలభే ఆయన ఆయన దానికి అర్థం ఎలా అంటే తెలుస్తున్నాను అని చూస్తున్నాను అంటే చూస్తున్నాను అంటే మీకు ఫిజికల్ సెన్స్ వస్తు రావచ్చు ఫిజికల్ సెన్స్ పెట్టుకోకుండా ఎందుకంటే జ్ఞాననేత్రంతో చూచుతా అనేది ఉంటుంది కేవలము చర్మచక్షువుతో చూడటమే కాదుతా ఇది జ్ఞాననేత్రంతో చూపుతా అనే అర్థం కూడా ఉంటుంది కాబట్టి ఉపలభే నాకు తెలుస్తోంది ఫిజికల్ చూడటమే కాదు అటు అతీతంగా ఐఎమ్ ఏబుల్ టు రియలైజ్ హే దేవా ఓ ప్రకాశస్వరూపా అని సంబోధం తవ దేహే నీ యొక్క దేహము నాడు ఎవరి నీ దేవాన్ సల్వాన్ సకల దేవతలను చూస్తున్నారు తే అదేవిధంగా భూతవిశేష సంఘాన్ భూతవిశేషాణ స్థావర జంగమానా సంస్థాన విశేషాణం సంఘా భూత విశేష సంఘా విగ్రహవాక్యం చెప్పి ప్రథమ విభక్తిలో ద్వితీయ విభక్తిలోకి మార్చుకున్నారు మల్లినాథ సూదికి రాసినట్టుగా రాసేస్తున్నారు ఆయన శంకరులు మంచిది సో భూత విశేష విశేష అంటే వేర్వేరు అని అర్థం వేర్వేరు ప్రాణులు భూత అంటే ప్రాణులు ప్రాణులు వేర్వేరంటే ఏమిటి స్థావర జమ కదలని ప్రాణులు అంటే చెట్టు చేపలు కదిలే ప్రాణులు తర్వాత కదలని ప్రాణులు చెట్లు తీసుకోండి చెట్టు చేపలు తీసుకోండి ఎన్ని రకాలు ఉంటాయి నానా సంస్థాన విశేష చెట్లలోనే మామూలుగా ఒక నాలుగు అడుగులు ఎత్తి పెరిగే చెట్లు కొన్ని మొక్కలు అంట రెండు అడుగులు మాత్రమే పెరిగే చెట్లు కొన్ని పదడుగులు పెరిగే చెట్లు కొన్ని అలాగే ఎన్నో రకాలు కనపడతాయి మీరు జామ చెట్టు ఉందనుకోండి ఎంత పెరిగినా ఒక పది అడుగులు లోపే పెరుగుతుంది మామిడి చెట్టు ఉందనుకోండి జామ చెట్టు కంటే ఇంకొంచెం బాగా పెరుగుతుంది పెద్ద అదే మర్రి చెట్టు ఉందనుకోండి అమ్మవో ఇంకా ఎత్తు పెరగదు కొన్ని చెట్లు ఎత్తు పెరుగుతాయి కొన్ని వైశాల్యం ఎక్కువ ఉంటాయి మర్రి చెట్లు వైశాల్యం ఎక్కువ అదే కొబ్బరి చెట్లు అనుకోండి అలా పుట్టమైనటు ఈ రకంగా చెట్లలోనే ఇన్ని రకాలు పశువుల దగ్గర ఇరండి ఎందు పశువులు ఆవు గోవులు వేరు మహిషములు వేరు కుక్కలు వేరు పిల్లులు వేరు కోతులు వేరు అన్ని పశువులు వేరు కానీ వాటిలో మళ్ళీ సంస్థానం అంటే ఆకారం అటు ఆకారాల్లో ఎన్ని తేడాలు ఉన్నాయో చూడండి వీటన్నిటినీ ఒక్కొక్కటి గుంపులు ఒక్కొక్కటి ఒక్కటి కాదు కోతుందనుకోండి ఓ కోతి ఒక గోవు ఒక మహిషము అలగర్ కోతులో గుంపు ఆవులో గుంపు మహిషములు ఇంకో గుంపు జింకలు ఇంకో గుంపు అలా సంఘములుగా ఉంటాయి పశువులన్నీ కూడా ఆ సంఘములను నేను చూస్తున్నాను ఇంకా ఏ కించంకాయమంటే బ్రహ్మాణం చతుర్ముఖం ఈశం ఈషితం ప్రజానా చతుర్ముఖ బ్రహ్మను చూస్తున్నా అంటే రెండు రకాలుగా చెప్పచ్చు నాలుగు ముఖములు ఉన్న ఒక ఫిజికల్ క్షేత్రను నేను చూస్తున్నాను చూద్దమనే దానికి కంటితో చూపుతా అంటే ఫిజికల్ క్షేత్రను చూస్తున్నాను అలా అలాగే చెప్తా ఉపలభే అన్నారు శంకరులు కాబట్టి ఆ హిరణ్య నుంచి సకల వేదములు నాలుగు వేదములు ఉదయిస్తున్నాయి ఆయన ఆ విధంగా నాలుగు ముఖములు నేను భావిస్తున్నాను అని అలా కూడా మీరు భావన చేయవచ్చు దార్శనిక దృష్టితో అలా తెలుసుకోవచ్చు పురాణి ఫిజికల్ గా ఫోర్ ఫేసెస్ ఉన్నటువంటి చతుర్ముఖ బ్రహ్మను చూస్తున్నాను అక్కడ శంకరుల అభిప్రాయం ఆయనకి నాలుగు ఫిజికల్ ముఖములు ఉంటాయని అభిప్రాయం కాదు బ్రహ్మాండం అంటే మీరు నిర్గుణ పరబ్రహ్మ అనుక్కుని పోతారేమో అలా కావేయా అని చెప్పడం కోసం బ్రహ్మాండం పైగా భారతంలో పురాణ ఛాయ వచ్చింది కొంతవరకు ఇంతేత మీకు ఆ బ్రహ్మాండం అన్నదానికి చతుర్ముఖం అనే అర్థం సొడసుగా గలదు ఈశం మళ్ళీ ఆయనే పాలకుడు అంటే హిరణ్య గర్భుడు వేదంలో హిరణ్య గర్భుడు అని పురాణంలో ఆయనే బ్రహ్మ అని బ్రహ్మదేవుడు ఆయన సకల ప్రాణులను పాలించువాడు ఈ శితారం ప్రజానం ఆయన ఎక్కడ కూర్చున్నాడు అంటే కమలాసనస్థం కమలాసనం మీద కూర్చున్నాడు కమలాసనం అంటే ఓ పద్మాహం చూసుకుని దాంట్లో కూర్చున్నాడు అని అలా కాదు పద్మం చూసుకుని కూర్చోవడం ఎలా ఇంకో పద్మంలో ఎలా కూర్చుంటారు అది నలిగిపోతుంది ఇలాంటివి వస్తాయి ఇష్యూస్ ఫిజికల్ గా పద్మంలో కూర్చున్నాడు అంటే అది కూర్చున్నట్టు కాదు కూర్చున్నట్టు కాదు ఏదోలా అదోలా ఉంటుంది కాబట్టి సెంటర్లో దానికి అర్థం చెప్పారు చూడండి పృథివీ పద్మ మధ్యేరు కర్ణికాసనస్థం ఇక్కడ పద్మము అంటే పృథివీయే పద్మం పృథివీ ఇలా గుండ్రంగా ఉంటుంది పద్మం కూడా గుండ్రంగా ఉంటుందండి గుడ్డు షేపులో ఉంటుంది పూర్తిగా ఇలా ఇలా ఇలా ఉంటుంది కదా పద్మం ఇలా ఉందంటే గుడ్డు ఉన్నట్టే ఉంది పృథివీ అలాగే ఉంటుంది కొంచెం షేపుల్దే ఉంది మరి పర్ఫెక్ట్ సర్కిల్గా ఉండక్కర్లా సో ఇలా ఉంది ఆ పృథివీ లోకము భూమండలము ఆ భూమండలం మీద నార్త్ పోల్ మీద కూర్చున్నాడు ఈయన ఈ హిరణ్య గర్భం నేరు నేరు అంటే నార్త్ పోల్ ఆర్క్టిక్ సర్కిల్ని చూసారండి ఆర్క్టిక్ సర్కిల్లో ఉండేటువంటి ఒక రేంజ్ ఆఫ్ మౌంటైన్స్కి మేరుపర్వతము అని పేరు ఒక రేంజ్ ఆఫ్ మౌంటైన్స్ ఆ మౌంటైన్ రేంజ్లో ఒక పర్టికులర్ శిఖరము అది కర్ణిక ఎలా అయితే పద్మానికి మధ్యలో ఆ పుప్పొడి ఉండే దుద్దు అని ఏదంటారు చూడండి కర్ణిక అంటారు శాస్కృతంలో అది అలాగే భూపద్ భూమండలము అనే పద్మానికి మేరుపర్వతములో ఉండే ఒకనొక శిఖరం ఏదైతే కలదో అది పద్మము యొక్క కర్ణికను కోరి ఉంటుంది దాని మీద కూర్చున్నాడు అంటే అర్థం జగద్వ్యాపకమైన పరమాత్మ అని అలా చెప్పారు ఆయన అర్థం ఈ అర్థం చాలా విలక్షణంగా ఉంది చూసారా కాబట్టి ఫిజికల్గా ఓ పద్మో దేవతకు తూడు పెట్టేసి దాకా నీళ్లు పెట్టేసి అక్కడ కూర్చున్నాడు అని అలా చెప్పద్దు మీరు బొమ్మల్లో అలా వేసుకోవచ్చు నిజానికి బొమ్మలన్నీ మనం చూసి బొమ్మలన్నీ ఒకప్పుడు ఉండేవి కావు వీటి ఇవన్నీ కూడా రవివర్మ నుండి వచ్చాయి రవివర్మ అనే ఒక చిత్రకారుడు ఒక ఆయన ఉండేవారు విజయనగరంలోనూ అక్కడ ఉండేవారు మన ఇండియన్ ఆయన ఆంధ్రప్రదేశ్ వారే రాయలసీమ రవివర్మ కేరళ తన నేను ఇక్కడ ఇక్కడ నేను ఏదో సో ఆ రవి వర్మ కొంతకాలం క్రితం వాడు మేబీ హండ్రెడ్ ఆర్ టూ హండ్రెడ్ హండ్రెడ్ ఇయర్స్ ఓల్డ్ ఆర్ సంథింగ్ లైక్ దాట్ ఆయన బొమ్మలు వేయడం ప్రారంభించాడు మన పురాణ క్యారెక్టర్స్ అన్ని బొమ్మలు వేశాడు ఆయన వేసిన నల దమయంతి బొమ్మ ఉంకుష దమయంతి నిలబడి హంసతో మాట్లాడుతూ ఉంటుంది హంస కేసు చూస్తూ ఉంటుంది హంస చెప్తూ అది బొమ్మ రవివర్మ వేసింది ఈ మధ్యన కూడా చూశాడు అన్ని పురాణ దేవతలందరినీ ఆయనే బొమ్మలు తీశారు అప్పటి నుంచి అవి పాపులర్ అయిపోయాయి అంతకుముందు అంత రూపానికి రంగులు కలర్స్ కూడా పోయా కలర్స్ అంతకుముందు దేవాలయం అంటే అది రాతితో కట్టేవారు ఆ కలర్ లేకుండా అలాగ సహజంగా ఉండేది కానీ ఇప్పుడు దేవాలయాలతోటి సిమెంట్తో కలుతారు కలర్స్ తోటి బొమ్మలను ఎలా చేస్తారు వెరీ కలర్ఫుల్గా చేస్తారు ఇదంతా కూడా ఈ మధ్యకాలంలో వచ్చిన డెవలప్మెంట్ దాంతో డెవలప్ అయిందంటే పీపుల్ డిసైటెడ్ ఇస్ ఇస్ ఆల్ ఫిజికల్ అనే ఒక నిర్ణయానికి వచ్చేసారు ఇక్కడ ఎలా అయితే మనందరం ఫిజికలేగా మనందరం మన దేవతలు కూడా ఫిజికలే మనల్ని పైనుండి శాసించే దేవతలు కూడా ఫిజికల్గానే ఉంటారు ఇక్కడ మనందరం ఫిజికల్గా ఉన్నట్టుగానే అక్కడ వాళ్ళందరూ రావు మనం వాళ్ళకి దండాలు పెడుతుంటే మొక్కులు మొక్కుకొని మొక్కుబొడులు చెల్లిస్తూ ఉంటే వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడి నుంచి టాఫీలు మన మీద వేసిస్తూ ఉంటారు మనం తీసుకుంటూ అని ఈ లెవెల్కి పట్టుకొచ్చారు దాన్ని అది దీంతో కొంచెం హ్యాండిల్ చేయటం సమస్య ఎందుకంటే వేదాంత శాస్త్రాన్ని అధ్యయనం చేయలేదు ఏ సమస్య లేదు బ్లిస్ ఇగ్నరెన్స్ ఈజ్ బ్లిస్ ఏ సమస్య లేదు మీకు నచ్చిన రూపాలు ఏవో రెండో మూడో నాలుగో మీ ఓపిక ఏవో కొన్ని రూపాలు పట్టేసుకుని వాటినే బాగా ప్రమోట్ చేసేసుకుంటూ మీరు కాలక్షేపం చేసేవచ్చు సో అయ్యప్పను పట్టుకుంటే అయ్యప్పకి సంబంధించిన రూపాలతోటి మీరు యూ కెన్ బిటమ్ ఐ గ్రేట్ మహాత్మా లేకపోతే గణేష్ మహారాజుని పట్టుకుంటే దా ఆ రూపాలతో యూ కెన్ బిటమ్ ఐ గ్రేట్ మహాత్మా లేకపోతే దేవీ రూపాలను పట్టేసుకుంటే ఇంకా అది అనదర్ డిపార్ట్మెంట్ వెరీ పవర్ఫుల్ డిపార్ట్మెంట్ మీరు గ్రేట్ మహాత్మా అయిపోవచ్చు అయితే హనుమంతుడిని కొట్టేసుకో హనుమ ఐదు ముఖాలు ఉంటాయి హనుమ కానీ ఒకటి హనుమంతుడికి ఐదు ముఖాలు ఉంటాయని ఎక్కడ నుండి సో ఎక్కడో పట్టుకొచ్చారు ఏదో ఎక్కడో ఐదు ముఖాలు ఉన్న ఒక ముఖం చాలదో ఐదు ముఖాలు మీకు ఐదు ముఖాలు ఉంటాయని ఉంటుంది కానీ అదేదో దానికి ఇంక మళ్ళీ కథలు శ్రీరామాంజనేయ యుద్ధం ఒకటి ఉంటుంది దాంట్లో ఆ కథలో ఈరోజు అవుతుంది రావుడికి ఆంజనేయుడికి యుద్ధం అర్జునుడికి శ్రీకృష్ణుడికి యుద్ధం సో ఆ రకంగా సో ఈ రకంగా ఇవన్నీ బొమ్మల వేసేసుకుని ఈ బొమ్మలన్నీ కూడా ఫిజికల్ అలాంటి ఫిజికల్లే దేవతలు ఓ హయ్యర్ లెవెల్లో ఉంటారు అనే ఆ లెవెల్కి దాన్ని హ్యాండిల్ చేయటం కొంచెం వేదాంతులకి కొంత ఇబ్బంది అవుతూ వాళ్ళు పూర్తిగా కాదని ఏమలేరు అలాగని ఎంటైర్ థింగ్ని అడాప్ట్ చేయటంలో ఇబ్బంది పడుతూ ఉంటారు వేదాంతులకి ఈ ద్వైధీభావము తప్పదేమో అనిపిస్తున్నారు నేను చూశాను చాలామందిలో కొంతమంది అయితే కరాఖండిగా చెప్పేశారు మీరు ప్రతి రూపాన్ని సింబాలిక్గా తీసుకోండి అని చెప్పేశారు కరాఖండిగా ఇది ఇక్కడ శంకరులు అటువంటి దృష్టికోణాన్ని మనకి అలవరుస్తున్నారా అన్నట్టుగా ఆయన ఎలా రాశారో చూడండి ఆ కమలా సంస్తం అనే మాటని ఎంత కాషస్గా వ్యాఖ్యానం చేశారో గమనించారా అది ఋషి చె వశిష్టాదీ వశిష్ఠుడు వామదేవుడు హిస్టారిక్ ఋషులు ఉన్నారు హిస్టరీలో ఎంతోమంది ఋషులు అత్రి గర్గ ఇలాంటి ఋషులు చాలామంది పేర్లేగా నీకే మీరేం చూశారో పెట్టారా పేర్లే ఇప్పుడు రవివర్మని వశిష్ఠ మహర్షి బొమ్మవేయమంటే వేస్తారు కింద వశిష్ఠాన్ని మీరు రాసుకోవడం లేదు వామదేవుడు బోమవేయమని అడిగారు అనుకోండి మళ్ళీ వేస్తాడు కింద వామదేవహాన్ని మీరు రాసుకోవాలి లేకపోతే అది ఏదైనా అవ్వచ్చు అది వశిష్ఠుడే రావచ్చు వామదేవుడే రావచ్చు అత్త రావచ్చు గరుగుడే రావచ్చు ఏదైనా అవ్వచ్చు ఋషి అంటే ఒక జనరల్ ఐడియా ఒకటి మనసులో పెట్టుకుని పెద్ద ఆయన అయ్యి ఉంటాడు కాషాయం కట్టుకుంటాడు గెడ్డం వైట్గా పెరిగి ఉంటుంది వెనకాల జుట్టు బాగా పెరుగుంటుంది బొట్టు పెడతాడు అడ్డం కాను నిలువుగాను ఏదో బొట్టు పెడతాడు నెల్లో ఉంటాయి రుద్రాక్ష మాలలో తులసి మాలలో ఎవరో సంస్కారాన్ని పెడతారు ఈ రకంగా మనం అలంకరిస్తాం దేవుణ్ణి దేవుణ్ణి అలంకరించి దేవుడు అలంకరించుకోడు మనం అలంకరిస్తాం మనం అలంకరించేప్పుడు మనకుండే సంస్కారాలను దేవుని అని మనం దేవుడు మీరు ఎలా చెప్పాలో వింటాడండి మీరు పట్టు వస్త్రాలు కట్టుకోమంటే పట్టు వస్త్రాలు కట్టుకుంటాడు నేత వస్త్రాలు కట్టుకోవా పట్టు హింసది హింస ఉండకూడదు నేత వస్త్రాలు కట్టుకోవా అన్నారనుకోండి అవే కట్టుకుంటాడు ఈజ్ నాట్ గోయింగ్ టు ప్రొటెస్ట్ వన్ వే అదే అస్తూ సో ఋషులను వశిష్టాది ఋషులను కూడా చూస్తున్నాను సర్వాన్ ఉరగాంచు ప్రభుత్ దివ్యాంగ్ దివి భవాంగ్ ద్యులోకము నందుండే వాసుకి తక్షకుడు లేకపోతే ఆదిశేషుడు మొదలైనటువంటి సర్పములను కూడా నేను చూస్తున్నాను సర్పములు ఉరగములు వెట్లో భేదాలు ఉన్నాయి నీటిలో ఉండే పావులు వేరు నేలపై ఉండే పాములు వేరు ఈ ఉరగాన్ని అంటే ఇవి నీటిలో ఉండవు నేలపై ఉంటాయి సర్పములు అంటే నీటిలో ఉంటాయో ఏదో అలాంటి భేదాలు ఏవో కూడా కావాలంటే మనం కొన్నింటినీ చెప్పవచ్చు సో ఇవన్నీ నేను చూస్తున్నాను ఈ విశ్వరూపంలో ఈరోజు క్లాస్ ఐదు నిమిషాల ముందు ముగించి నేను వెళ్ళిపోతున్నాను మీరు హారకంతా పూర్తి చేసుకుని దయచేసారు ఓం పూర్ణము దూర్ణం పూర్ణ పూర్ణము ద్యే పూర్ణశ్య శాంతి శాంతి శ్రీ గురు